దేవిని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి రాత్రికాల సమయంలో దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన పరిశుద్ధమైన యేసు నామానికి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు మహిమా ఘనతా ప్రభావాలు చెల్లిస్తున్నాను మరి గడిచిన దినమంతా కాచి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మరి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి ద్వారా ఈ యొక్క స్కైపు ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం మరి దేవుడొక్కడే నమ్మదగిన వాడు మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు అందుకని మనం ప్రార్థన ద్వారా మరి స్టార్ట్ చేసుకుందాం స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధుడ కరుణామేడ కృపామేడ మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామునైనా తండ్రి ప్రభు మరి ఈ రాత్రి కళ సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము నా తండ్రి ప్రభువ మేము అంటివారం అని మర్చిపోతున్నాం ప్రభువ తండ్రి నాయన మీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆయన పాటల ద్వారా మైము పొందండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మా జీవితాలను మీరు సరిచేసి ప్రభువ మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించండి ప్రభువ నా తండ్రి మేము దేంట్లో మమ్మను బట్టి మేము అతిశయించడానికి వీల్లేదు ప్రభువ ఎందుకంటే మా జీవితాలు ఎప్పుడు నీటి బుడగ ఎగిరిపోతే తెలియదు ప్రభువ మరి దాన్ని చూసుకొని కూడా ప్రభు అది తెలిసి కూడా మేము విర్రవీయడానికి వెళ్ళేదు ప్రభు మీ కృప మీ సన్నిధి మీ కాపుదల మీ ఆత్మ నడిపింపు ఇక్కడ కూడి ఉన్న మాకందరికీ దయచేయమని వాక్యంధార మమ్మల్ని హెచ్చరించి మా జీవితాలను మేము సరిచేసుకొని మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించమని కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు దేవుని పరిశుధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను చాలా మిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ ప్రైజ్ తలాడ్ బ్రదర్ మీరు పాట పాడతారా సిస్టర్ పాడతా బ్రదర్ పాడండి నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని కృశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమీ ఉన్నయే సువందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయీ ఉన్నయేసువందనమ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించను బాదలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను జిగట గల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగట గల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని శత్రువులను ఎదుర్కొనే సార్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సార్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్నిమానములను ఖడ్గం వలె అడ్డుకొని ఆపివేయుచున్నది ఖడ్గం వలె అడ్డుకొని ఆపివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలలో నెమ్మదిని చెను ీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలనెం మధిని చను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా యేసు సువందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్నయే సువందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలలో నెమ్మదిని పాలవంటిది పాల వంటిది జుంట తేన వంటిది నా జీవుకు మహామధురమైనది పాల వంటిది జుంట తేన వంటిది నాజుగకు మహామధురమైనది మేలిమి బంగారు కన్నా మిన్నైనది మేలిమి బంగారు కన్నా మిన్నైనది రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినించెను నీ వాక్యమే నన్ను బ్రతికించను బాదలో నెమ్మది నీచను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమీ ఉన్నయే సువందనమయ్యా కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమీ ఉన్నయే సువందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించను బాదలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికించను ప్రైజ్లాడ్ సిస్టర్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక దేవిని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పప్పు బ్రదర్ ప్రైజాడ్ బ్రదర్ బ్రదర్ ప్రెజలాడ్ బ్రదర్ అందరికి ప్రేజ్గాడు వాక్యం షేర్ చేసుకోండి బ్రదర్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అందరికీ ప్రేజ్ రాడు మనం వాక్యంలోకి వెళ్దాము నా వాయిస్ వినిపికుంటే ఎవరైనా చెప్పండి మీ వాయిస్ వస్తున్నదని నేను వాక్యంలోకి వెళ్తున్నాను మా వాక్యం చూసుకుందాం మత్తా ఇసు వార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచ్చినము మనం వాక్యంలో వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము అదొండి ఆ ఈ వాతావరణాన్ని మీరు అదుపులో ఉంచుకోండి మరే విసుప్రభ ఈ స్కైప్ కవ్ లో విసుప్రభ మేము వాక్యాన్ని ప్రకటిస్తున్న మెష్ప్రభ ప్రార్థన చేస్తున్న మిష్ప్రభ రాణి బిడ్డలతో మీరు మాట్లాడండి వాళ్ళ సమస్యలను వాళ్ళకు మీరు దయచేయండి ఈ వాక్యం చెప్తుండగా ఎలాంటి డిస్టర్బెన్స్ రానికే వీల్లేదు మళ్ళీ ఈ వాక్యంలో మాకు విశ్వాసం దయచ్చేయండి మీ సన్నిధికి రావాలంటే మేము ఏ విధంగా జీవించాలో ఈ వాక్యం మేము చూసుకోవాలా వేస్తుగా నువ్వు గొప్ప కార్యం జరిగించమని ఏస్తు కృష్ణిస్తున్నాం తది ఇరవై ఐదో అధ్యాయం మొదటి వచనం బ్రదర్ మొత్తాసు వాడతా ఇరవై అధ్యాయం మొదటి వచనం ఇలా చదివితే బాగుంటుంది పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెన్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది అదండి ఇక్కడ ఆగండి కదా ఇక్కడ వేసుకో ఏమంటుందంటే పర్లోక రాజ్యము పది మంది కన్యకలకి పోలి ఉందంట ఏది పర్లోక రాజ్యం అనేది ఈ పది మంది కన్యకలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు దేవునికి ఏ విధంగా లోబడిరు అనే దాన్ని బట్టి దేవుడు మనకు నేర్పిస్తున్నమాట మనం ఏ విధంగా ఉండాలా పర్లోక రాజ్యంలో ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలా ఆయన సన్నిధికి మనం వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలా ఇతరుని ఆయన సన్నిధి తీసుకెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలా అనేది వాక్యం ఉంది చదవండి వీరిలో ఐదుగురు బుద్ధి లేని ఐదుగురు బుద్ధి బుద్ధి లేని తమ దివిటిని తీసుకొని తమతో కూడా నూనె తీసుకుని తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దీవిటీ దివిటిలతో కూడా సిద్ధలలో నేను నూనె తీసుకుని పోయి నేను చదువుతాను వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు అంటే మొత్తం పది మంది ఇక్కడ సమ్మె అందులో ఐదు మంది బుద్ధి గల ఐదు మంది బుద్ధి లేని వారంట మూడో మూడో మూడో వచ్చిన ఏముందంటే బుద్ధి వారు తమ దివిటిలో దివిటిని తమతో నూనె తీసుకుని పోలేదు ఏం తీసుకుపోలేదంటే నూనె తీసుకోపోలేదంట దివిటలు తీసుకెళ్ళారు కానీ నూనె తీసుకోబోలేదంట ఒకవేళ నాలుగో అధ్యాయండి బుద్ధి గల వారు తమ దివిటిలతో కూడా సిగ్గులలో నూనె తీసుకొని పోయి బుద్ధి గల వారేమో నూనె కూడా తీసుకెళ్లేరు బుద్ధి గని ఏం చేసేరు నూనె తీసుకెళ్లేదంట పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించు అప్పుడు ఏసు ప్రభు పెళ్లి కుమారు కొద్దిగా ఆలస్యం కాగానే వీరు ఏం చేసిరు నిద్రపోయారు అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనే వినపడను ఏసు ఒక స్థలం వినిపించిందంట అప్పుడు ఏం జరిగింది అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటిలను చెక్కపరిచిది గాని బుద్ధి లేని ఆ కన్య మా దివిటిలో ఆరిపోచున్నవి గనక మీ నూనెలో కొంచెము మా ఘీయుడి బుద్ధి వారిని అడిగిది అంటే బుద్ధి కలిగిన వారి దీపాలంట వెలుగుతున్నాయి అంట బుద్ధి లేని దీపాలు వెలిగిపో వెలుగుతలేవంట అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి ఎద్దకు పోయి కొనుక్కొని రండని చెప్పి వీళ్ళేమో నూనె ఎక్కువ ఎక్కడైతే ఆరిపోతే మన నూనె పోదామని తెచ్చుకున్నారు వీళ్ళేమో నూనె తెచ్చుకోలేదు ఓన్లీ కొద్దిగా తీసుకొచ్చారు అదేమైపోయింది ద్వీపం వెలిగేది ఆరి ఆగిపోయింది వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందులో లోపలికి పోయి అప్పుడు ఏమైపోయింది ఏష్ బాబు వచ్చిండు బుద్ధిగల కనికను తీసుకొని వెళ్ళిపోయాడు పదకొండవంలో అంతట తలుపులు వేయబడిను ఆ తర్వాత తక్కిన కలికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడగగా అతడు మిమ్మను నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అది అప్పుడు ఏమైపోయింది తలుపులు వేసేసిరంట అప్పుడు దేవుడు అంటున్నాడంట నేను మిమ్మల్ని గుర్తుపట్టను అంటే ఈ వాక్యం సారాంశం ఏముందంటే మనం ఉన్నన్ని రోజులు మనము వెలుగుగా జీవించాలా మన నూనె మన ద్వీపంలో ఎప్పుడు నూనె ఉండాలా మనం ఎప్పుడైతే వెలుగుగా జీవిస్తూ ఉంటామో దేవుడు మనతో ఉంటాడు అనమాట ఎప్పుడైతే మన ద్వీపం ఆగిపోతుందో అప్పుడు ఏమవుతుంది మనం దేవుని సరిదిలో ఉండలేము అప్పుడు ఎంత ప్రార్థన ఉన్నా ఎంత ఫాస్టింగ్ చేసినా దేవుడు అంటాడు నేను మిమ్మల్ని గుర్తుపడతాను అంటాడు వింటాడు నీ ప్రార్థన వింటాడు కానీ ఏం ఏం ప్రయోజనము ఒక ఆరు నెలలు టైం వేస్ట్ అయిపోతుంది అందుని ఎప్పటికప్పు ఇప్పుడు మనము మన ద్వీపము మన నూనె మన నూనె ఉండాలా మన ద్వీపం వెలుగుతుండాలా ఈ ద్వీపము ఈ నూనె ఉండాలా ద్వీపం వెలగాలంటే మనం ఏం చేయాలా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలా దేవుని అందుకు ప్రార్థన జీవితం ఉండాలా దేవునిగా నీతి నిజాయితీగా జీవించాల ముఖ్యమైన కావాల్సిన విషయం ఏంటంటే ఇతరులకు దేవుని గురించి చెప్పాలా మన దేవుడు నిజమైన దేవుడు నరకం ఉంది పల్లోక రాజ్యం ఉంది మనం మరణిస్తే ఎక్కడ పోతాము చచ్చిపోయాడు అని ఒక విషయం ఉన్నది అప్పుడు మనం నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు మన గురించి దేవుడు తన రక్తాన్ని కాచేడు మన గురించి దేవుడు శిల్వకెక్కేడు అని మనం కొన్ని విషయాలు తెలియని వరకు చెప్పాల మా ఏరియాలో చాలా మంది నాకన్నా చిన్న ఏజ్ వాళ్ళు నా ఏజ్ వాళ్ళు సచిపోతున్నారు అనమాట నేను వాళ్ళకి ఎంత ట్రై చేసినా దేవుని వాక్యం చెప్దామంటే చెప్పాలంటే నాకు కొద్దిగా వెనుక ముందు ఎందుకంటే వాళ్ళు వినరు చాలా బాధ అనిపిస్తుంది పొద్దున్నే చూస్తే మా ఏరియా సరికిల్లో ఏదో ఒక పోస్టర్ ఉంటుంది ఎందుకంటే నేను కాలేజ్ టైంలో చాలా మంది స్నేహితులు ఉండే చాలా మంది గ్యాంగ్స్ ఉండే ఇప్పుడు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎవరిదో లైఫ్లో సెట్ అయిపోయారు ఆ గ్యాంగ్ లో ఒక్కొక్కళ్ళ పోస్టర్లు ఉంటుంది ఒక్కొక్కరు చనిపోతురు మా గ్రూప్లో పెట్టేస్తున్నారు అదే వీడు హార్ట్ అటాక్సిపోయాడు వీడు లివర్ పాడై చచ్చిపోయాడు వీడు కిడ్నీలు ఫెయిల్ అయ్యి చచ్చిపోయాడు ఇంత చిన్న వయసులో తాగుడికి బానిస్ అయిపోతారు ఏం ప్రయోజనము వాడు నిజమైన దేవుని తెలుసుకోలేదు అని చనిపోయాడు వాడు చనిపోయింది కాక భార్య అన్యాయం చేసిపోయాడు అదే వాడు వాక్యం తెలుసుకుంటే అదే వాడు వేసుకోక నిజమేదని తెలుసుకుంటే మారు మనసు పొంది రక్షణ పొందేటోడు సేవ చేస్తాడు ఒకవేళ వాడు చనిపోయినా ఏసుకో దగ్గర నాకు చాలా బాధ అనిపించింది అయ్యా దేవా నన్ను క్షమించు నేను వాళ్ళకి ఒక వాక్యం చెప్పలేకపోయినా అంటే వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళ చాలా సార్లు వాళ్ళకి చర్చి చర్చి గురించి చెప్పేటోడిని దేవుని గురించి చెప్పేటోడిని నా సాక్ష్యం చెప్పేటోని వాళ్ళు టెన్త్ దాకా విన్నారు ఆ తర్వాత అసలు మొత్తం వాళ్ళ లైఫ్ అంతా డబ్బు మీదకి వెళ్ళిపోయింది అనమాట ఈ రోజులలో ఎప్పుడు ఎవరి దీపం ఎట్లా ఆరిపోతా చాలా మంది చనిపోతుంది చాలా మంది చనిపోతు అది ఇక్కడ పర్లోక రాజ్యం దేనికి సూచిస్తుందంటే దేవుడు పది మంది కన్యకలకు సూచిస్తుందని చెప్తున్నాడు అందులోంచి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి హలో బ్రదర్ వాయిస్ వస్తుందా వచ్చేలా వస్తుంది రాబోయే రోజులు చాలా భయంకరం వస్తే హెడ్ ఫోన్స్ వస్తలేదు ఒక్క నిమిషం హెడ్ ఫోన్స్ తీసే క్లియర్ గా మొబైల్ దగ్గర పెట్టుకొని చెప్పు వాయిస్ బ్రేక్ అవుతుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం కొద్దిగా ఫోను హెడ్ ఫోన్ తీసేస్తున్నా ఫోన్ స్టక్ అయిపోతుంది ఒక్క నిమిషం ఓకే ఓకే కదా ఇప్పుడు ఇప్పుడు ఓకేనా హలో వస్తుంది వస్తుంది కదా ఓకే నా హెడ్ ఫోన్ తీసేశాను నేను మనం ఇంకో వాక్యం చూసుకున్నాము అపస్తుల కార్యము మూడో అధ్యాయము మూడో అధ్యాయం మొదటి వచ్చాం చదవండి మొదలు మూడు గంటల ప్రార్థనా పగలు మూడు గంటలకు ప్రార్థన ప్రార్థనా కాలమున చేతురును వ్యవహాను దేవాలయమునకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని గుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు ద్వారము నద్ద అది వెళ్ళుయా ఇక్కడ అపస్థుల కాలము మూడోర్థాలు ఏం రాకుందంటే పగ పగలు మూడు గంటలు ప్రార్థనా కాలమును పేతురును యుహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళి చుండగా నేను ఈ వాక్యము నేను పొద్దున్న చదువుతుంటే నాకు విచిత్రం అనిపించింది పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడు వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షం అడుగుటకును కొందరు ప్రతి దినము శృంగారపు దేవాలయము ద్వార ద్వారమునుంద ఉంచి వచ్చి ఇక్కడ ఏముంది పుట్టుక నుండి వాడు పుట్టుక ముందు కొంటివాడంట పుట్టుక నుండి వచ్చిన రోగాలు మీరు మనం ఎంత మందులిచ్చినా ఎంత సర్జరీ చేసినా ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా తగ్గదనమాట అయితే అప్పుడు పేతురు యోహాను ఎక్కడికి వెళ్తారు ప్రార్థనా మందిరానికి వెళ్తారు పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింప ప్రవేశింప ప్రవేశింపబోగునప్పుడు వాడు చూచి భిక్షం పేతురును వ్యూహాను వాని తెరి చూచి తట్టు చుండుది తెర తెర చూచి మా తట్టు చూడు మందిరి వాడు వారి యుద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టు చూ వారి ఎద్దు వారి ఎందు లక్షముంచును. అంటే ఆ పేతురు యువన ఏమంటున్నంటే భిక్షవాడికి మా మా తల్లిను చూడు అని అంటుట అయితే వీళ్ళు ఏమిస్తారో వీళ్ళు బంగారం ఇస్తారా వాడు ఏం చేస్తున్నంటే వాళ్ళ దగ్గర చూస్తున్నారట వాడు వారి యుద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టు వారి ఎందు లక్ష్యం ఉంచును పేతురు వెండి బంగారములు నా యొద్ధ లేవు కానీ నాకు కలిగినది నీకు నజరుడైన ఏసు క్రీస్తు నామమున నడుమని చెప్పిరి. ఏసు నా దగ్గర బంగారం లేదు వెండి లేదు నీకు ఏనికి కానీ నేనైతే ఇస్తున్నానో అతను తీసుకునేసి ఏమంటుడు నజరుడైన ఏసు క్రీస్తు నామము చెప్పిరి వాని కుడి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములో చీలా బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచేను నడుచుచూ గంతులు వేయుచు దేవుని స్థుతించుచూ వారితో కూడా దేవలంలోకి వెళ్ళాను అది పుట్టుక కుంటి వాడు ఏం చేసిండు లేచి నడిచిండు ఇది ఎవరి వదనైంది ఏసు ప్రభు వదనైంది పేతురు యుహాను విశ్వాసంతో వాడు లేస్తాడని చెప్పి విశ్వాసంతో వాళ్ళు కనిపెడితే ఆ విశ్వాసము దేవుడు విని ఆ కుంటి వాడిని దేవుడు ముట్టి స్వస్థపరిచిండు నేను ఒక చిన్న సాక్ష్యం మీ దగ్గర పంచుకోవాలనుకుంటున్నాను మా మినిషు రెండు వేల ఇరవై మూడులో ప్రెగ్నెంట్ తో అయితే మాకు హాస్పిటల్లో డాక్టర్స్ డేట్ ఇచ్చారు పలానా డేట్ కి మీరు రావాల సరే అని మేము పలానా డేట్కి వెళ్ళినాం వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా కొద్దిగా ఈ రోజు కాదు రేపు చూద్దామనేసి మాకు ఒక మంది ఇచ్చారు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు అయితే మా మిస్సెస్ నేను హాస్పిటల్లో ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రము ఇద్దరం మాట్లాడుకొని నైట్ అన్నం తినిపి అంటుకున్నాం అనమాట రాత్రి కరెక్ట్ మూడు రాత్రి వన్ అవుతుంది మా మిస్సెస్కి భయంకరమైన నొప్పి స్టార్ట్ అవుతుంది అనమాట ఇక నేను ప్రార్థనలో ఉన్నా దేవా ఈ రోజు మాకు టైం ఇచ్చారు మళ్ళీ అది పొద్దునే అని చెప్పి ఆ రోజు రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటున్నా నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది అయితే మా మిస్సెస్ ఏమన్నా నేను హాస్పిటల్ ఉండలేను ఒకవేళ నాకు నొప్పిలు అయితే నా హాస్పిటల్కి ఎంత అని చెప్పింది అక్కడ డాక్టర్ ఏమన్నది సరే సరే ఒకవేళ నొప్పిలు స్టార్ట్ అయితే మీ బాధ్యను తీసుకొని వచ్చేయండి మేము డెలివరీ చేస్తామని చెప్పారు నాకేంటంటే ఎందుకు ఒకవేళ నొప్పిలు ఎక్కువైనాయి అనుకోండి ఆ టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళలేము అది నైట్ పూట అనుకోండి ఇంక ఇబ్బంది ఎలాంటి ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ దొరకదు కానీ నా మనసులో దేవుడు నాతో ఉండడని ఒక విశ్వాసం ఉండేది అయితే మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్ వన్ థర్టీకి మా మిసెస్కి నొప్పిలు స్టార్ట్ అయ్యాయి అయితే నేను మన ఏమైందంటే నాకు బాగా నొప్పి అవుతున్నారు అది హాస్పిటల్ కూడా అంటే వాకబుల్ డిస్టెన్స్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటది ఇక నేను దేవుని ప్రార్థన చేస్తున్నా దేవా ఆమెకు నొప్పి స్టార్ట్ అయిపోయింది నేను బండి మీద తీసుకెళ్తున్నా హాస్పిటల్కి వెళ్ళేదాకా ఎలాంటి ఇబ్బంది జరగొద్దు హాస్పిటల్కి వెళ్ళిన దాకా నాకు దేవుడిని నాకు తోడే ఉండేదేవుడి అని ప్రార్థన చేసిన చేసి నేను మా మిస్సెస్ మా అమ్మ మా అత్తమ్మ మా బొమ్మ ప్రార్థన చేసుకొని వెళ్తున్నాం బండి మీద వెళ్తున్నాం టూ వీలర్స్ మీద ఆమె అనుకోకుండా నాకు బండా పనస బండి నేను పక్కన ఆపేసిన నా వల్ల అయితే లేదు నాతో అవుతలేదు నేను ఇక్కడే డెలివరీ అయిపోయినట్టే ఉందనేసి రోడ్డు మీద ఊడ్చుంది ఇక టైం చూస్తే దాదాపు రాత్రి రెండు అవుతుంది ఆ టైంలో ఇవ్వలే అక్కడ అంత చీకటి అందరూ అనుకున్నారు ఒక ఆటో ఉంది ఆటో డ్రైవర్ ఎంత తలుపు కొట్టని ఇక నేను అదే టైంలో రాత్రి ఆ రోడ్డు మీ నేను ప్రార్థన చేస్తున్నా దేవా నువ్వు గొప్ప కార్యం చేయదేవా ఈ రోజు నా భార్య ప్రస్తుతిలో ఉంది నువ్వు నా భార్యను గుర్తు చేసుకోదేవా ఎలాంటి ఇబ్బంది కావద్దు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతనే డెలివరీ కావాలా దేవా నువ్వు గొప్ప కార్యం చేయనేసి నేను ప్రార్థన చేసుకుంటా వర్షిప్ చేసుకుంటా మా భార్యతో చెప్తున్నా నువ్వు బండి మీద కూర్చుంటే ఆమెకులు ఇవ్వని కూడా అయితే లేదు చాలా బాధపడుతుంది చాలా ఏడుస్తుంది ఇక అది దేవులు ఒక విచిత్రమో ఏదో నాకు ఒక నలుగురు పిల్లలు కార్లో వెళ్తున్నారు నలుగురు పిల్లలు సడన్ గా ఆపేసి నడుచుకుంటూ వస్తారు ఆ సందులోకి ఆ రాత్రి వన్ థర్టీకి నడుచుకుంటూ సందులోకి వస్తారు అసలు ఆ సందులో వాళ్ళు రనమాట అయితే వాళ్ళకి బాగా దాహం ఇక్కడ ఒక మెడికల్ షాప్ ఉంటది ఈ సందులో ఆ మెడికల్ షాప్ లో వాటర్ బాటిల్స్ కానీ లేదా కూల్ డ్రింక్స్ ఉంటాయేమో అని వాళ్ళు వస్తురంట ఆ నలుగురు ఎక్కడో ఒక ఆపేసి ఇక వాళ్ళు మమ్మల్ని చూసి అసలంగా మమ్మల్ని చూడం కానీ ఏమైంది ఎందుకు ఏమి ఏడుస్తుందంటే అప్పుడు నేను వాళ్ళు చెప్పినా చూడండి బ్రదర్ ఈ విధంగా మా మిసెస్కి ప్రాబ్లం ఉంది అసలు మాకు హాస్పిటల్ ఇక్కడ పక్కనే ఉంటే ఇక్కడ ఎక్కడ ఉంది అంటే కొద్దిగా వాకబుల్ డిస్టెన్ ఒక కిలోమీటర్స్ ఉంటుంది అందుకని సరే సరే ఉండండి అని చెప్పేసి అందులో ఒక పర్సన్ ఉరుక్కుంటూ వెళ్ళి పెద్ద కార్ తీసుకొచ్చాడు పెద్ద కార్ తీసుకొచ్చి ఆ కార్ లో మా భార్యను ఊర్చిబెట్టి హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అది కూడా ఎత్తే అంటే మా లక్ ఏంటంటే ఆ కార్ సైలెన్స్ అది హార్న్ కూడా ఉంది అంబులెన్స్కి వచ్చే హారన్ ఉంది హారన్ పెట్టుకుంటూ వెళ్తే అక్కడ డాక్టర్స్ అంతా షాక్ అయిపోయారు అరే ఏ విఐపీ వచ్చిందని చెప్పేసి డాక్టరు నర్స్ వార్డ్ బాయ్ వాష్మెన్ అందరినీ వచ్చేసి ఆ మా మిస్సెస్ తీసుకొని ఆమెను అక్కడ వించేలో గుడి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు మాకు నార్మల్ డెలివరీ ఇచ్చాడు తర్వాత ఆ నలుగురిని నేను అసలు కృతజ్ఞతస్తులు చెప్పిన ఆ నలుగురు ఎవరో తెలియదు నేను మా ఏళ్ళు ఆ ఏళ్ళు ఎప్పుడు నాకు కనిపేలే మళ్ళీ ఎంత ట్రై చేస్తా నాకు ఆ నలుగురు దొరకలేదు అనమాట అంటే ఇక్కడ ఏముంది దేవుడి మీద నేను ఆధారపడి జీవించిన నేను దేవుడి మీద విశ్వాసంతో జీవించిన అందులో దేవుడు ఏం చేసాడు మా భార్య నార్మల్ డెలివరీ చేసిడు అసలు నేను షాక్ అయిపోయినా ఎందుకంటే ఆ టైంలో ఆ నలుగురు రావడమే ఏంది కార్డు రావడమేంది అంటే దేవుడు ఏం చేసినంటే నా ప్రార్థన విన్నాడు దేవుడు మన దేవుడు మనం ఎంత నీతి నిజాయితీగా జీవిస్తామో ఆయన మన పట్ల ఉంటాడు అనమాట ఎందుకంటే ఈ పన్నెండు మంది శిష్యులలో దేవుని పట్ల పదకొండు మంది శిష్యులు నీతి నిజాయితీగా జీవించారు కాబట్టి దేవుడు వాళ్ళకు అనేక రకమైన ఏమంట శాతాన్ని ఎదిరించే శక్తి ఇచ్చిండు అనేక రకమైన వాళ్ళకి దేవుడు వాళ్ళకి వాళ్ళ చేతికి ప్రతి వాళ్ళ దేవుడు వాళ్ళ చేతికి ఇచ్చిండు పదకొండు మంది శిష్యులకి మీరు వెళ్ళండి ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్తే దేవుడు మీ మీ పట్ల ఉన్నా అని చెప్పాను అనమాట ఇంకొక వాక్యం మనం చూసుకుందాము కీర్తనలో ముప్పై మూడు కీర్తనలు ముప్పై అధ్యాయం నాలుగో వర్షంలో ఏముందంటే చదవండిహోవ వాక్యము యదార్థమైనది ఆయన చేయనదంత నమ్మకమైనది అదోవాక్యము యదార్థమైనది ఆయన చేయనదంతా నమ్మకమైనది అంట అంటే మన పట్నున్న దేవుడు ఎక్కున్నాడంట యదార్థంగా ఉన్నదంట ఆయన చేసేది ఎక్కువదంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫైవ్ థౌసండ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఆయన నీతిని నాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండి ఆయన దేన్ని ప్రేమిస్తుందంట నీతిని న్యాయాన్ని అదే నీతి న్యాయాన్ని నువ్వు ప్రేమించి అదే నీతి న్యాయం మనసులుంటే ఈ లోకం అంతా యహోవ సన్నిధిలో మోకాలు వంగతుందంట ప్రతి ఒక్క మనిషి దేవుని సన్నిధిలో మోకాలు ఈ వాక్యం ఇస్తుందంట ఇంకో వాక్యం చేసుకుందాం మనం మన హృదయం ఏ విధంగా ఉండాలా ఈ మనము దేవుని యొక్క వాక్యం యథార్థం ఉన్నప్పుడు మనం మన మనసు ఎలా ఉన్న ఏ విధంగా యదార్థంగా ఉండాలా ఇంకొక వాక్యం ఏముందంటే బ్లూకాస్ వాడతా ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చము బ్లూకాస్ వాడతా ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో చదవండి వాడితే ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం షముంసుడి అప్పుడు మీరు క్షమింపడు మీకుంచి అణి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడుచు కొలవబడనని చెప్పాను మనం ఏ విధంగా జీవించాలా మనం దేవుని బిడ్డలము క్షమిస్తే అప్పుడు మీరు క్షమింపబడదురు మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో మనము కాంప్రమైజ్ గా జీవించాలా ముఖ్యంగా మనం నమ్ముకున్న దేవుడు ఏసు ప్రభు మన మనసులో రావాలంటే మనకు కోపం ఉండద్దు కోపిక ఉండాలా ప్రేమగా ఉండాలా ప్రతి దాంట్లో కాంప్రమైజ్ కావాలా ఇంకోటి దేవు మనకు ఒక ఆలోచన నేనే ఇప్పుడు కాంప్రమైజ్ ఎందుకు కావాలా అంటే ఎండ్ ఆఫ్ ద డే దాని ఫలితం ఎట్లుంటదో ఎందుకంటే దేవుడు వాక్యం ఇస్తున్నప్పుడు అంటే నువ్వు ఎవరికైతే కాంప్రమైజ్ అవుతున్నామో వాడు తర్వాత నీ గురించి తెలుసుకుంటాడేమో అరే కొన్ని రోజుల నాకు కాంప్రమైజ్ అయిండు ఎందుకు అయండు అరే ఈయన లోపల ఈ విధంగా ఉందా అని వాడు నిన్ను చూసి మారుతాడేమో ఇంకొక వాక్యం చూద్దాం మనం సామెతలు మూడో అధ్యాయము దేవుని ఒక ఉపదేశం ఉపదేశములు మూడో అధ్యాయం సామెతలు మూడో అధ్యాయము మొదటి వచనం నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా కుమారుడ నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను ఉదయపూర్వకముగా గైకునుము అవి దీర్ఘాయువును తో గడుచు సంవత్సరములలో శాంతిని శాంతి అదే లుయా అదే దేవుడు ఏమంటే నా కుమారుడ నా ఉపదేశం మరవకము నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకోవము మన దేవుని యొక్క ఉపదేశం మనం మరవద్దు ఆయన ఆజ్ఞలు మన హృదయంలో ఉదయపూర్వకంగా గైకొని ఉండాలంట ఇప్పుడు నీ పేరు ఏం పేరు నా పేరు పదన ఎట్లా చెప్తావు అట్లా ఆయన ఒక ఆజ్ఞలను ఆయన ఉపదేశంలో ట్వంటీ అవర్స్ సెవెన్ బై ట్వంటీ ఫోర్ కదా అట్లా నీ మనసులో అర్థం ఉంటారంట నీ పేరేం పేరు నీ జీతం ఎంత అనేది ఎక్కడ తక్కువని చెప్తావో అట్లా అయిన వాక్యము ఆయన పది ఆజ్ఞను ఆయన ఉపదేశము నీ మనసులో ఆ విధంగా ఉండాలంట ఇవన్నీ మనము దేవుని సన్నిధిలో ఏదో వాక్యం చదువుతున్నాము ప్రార్థన చేస్తున్నామని కాదు మనం జీవించే విధానాన్ని కూడా మనం మార్చుకోవాలి అది ఇంకోటి మూడో అధ్యాయంలో మూడో వచ్చిన ఏమంటుందంటే దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకునము నువ్వు హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునము ఏమంటుంది దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియము వాటిని కంఠభూషణముగా ధరించుకును దయనంట సత్యం అంట ధరించుకోవాలంట ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికుడు అన్ని ఇక్కడ ఇవన్నీ మనము ధరించుకోవాలంట నువ్వు హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునము నీ పలక ఏది ఉంది నీ హృదయమే ఒక పలక నీ హృదయమే ఒక పుస్తకము ఒక డైరీ అప్పుడు దేవుడి అప్పుడు దేవుని దృష్టి అందును మానవ దృష్టి అందును నీవు దయ నొందిన మంచివాడు అని అనిపించుకుందవు ఇవన్నీ చేస్తే నీకేమవుతుంది దేవుని దృష్టి ముఖ్యంగా దేవుని దృష్టి అందును మానవ దృష్టిని అందులో నువ్వు గొప్పవాడిగా జీవిస్తావంట ఇంకొక వాక్యము యాకోబు నాలుగో అధ్యాయము యాకోబు నాలుగో అధ్యాయం ఏడో వచనం యాకోబు నాలుగో అధ్యాయము ఏడో వచనం కాబట్టి దేవునికి లోబడి ఉంటుడి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అదే లుయ్యా ఇవన్నీ ఒకెత్తు అయితే ఈ వాక్యం ఒక్కెత్తు మనము కింది నుండి మీద్దాక మీది నుండి కింద దేవునికి లోబడి ఉండపోవాల దేవునికి సరెండర్ అయిపోవాల ఆయనకి లగ్గిపోవాల అప్పుడు ఏమవుతుందంట కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోవును అప్పుడు మనం దేవునికి లోబడితే ఏమవుతుందంట అపవాది అంటే సైతాను మనం నుండి ఏమవుతుందంట పారిపోతాడంట ఎప్పుడు నీ దేవునికి లోబడితే ఒక నువ్వు దేవునికి లోబడలేదనుకో ఏమవుతుంది అదే నువ్వు దాన్ని చూసి పారిపోతువు అప్పుడు నీ ఎనుకో చిన్ను పట్టుకుంటుంది కీర్తన నూట పద్దెనిమిది ఆరో కీర్తన నూట పద్దెనిమిది అధ్యయం ఆరో వచనం ఏముందంటే యహోవా నా పక్షం ఉన్నాడు నేను భయపడను నలు నాకేమి చేయగలరు అదే నిజమైన దేవుడు నీ పక్షం చాలా మంది భయపడుతుంటారు పెద్ద పెద్దలు అని భయపడుతుంటారు అప్పుడు దేవుని మరిచిపోతారు అదే వాళ్ళు చాలా పెద్దలు బ్రదర్ వాళ్ళు చాలా పెద్దారు వాళ్ళ దగ్గర రాజకీయ నాయకులు ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు పెద్ద పెద్ద రౌడీస్తుంది అనమాట కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది యుహోవా నా పక్షం ఉన్నాడు నాకు నేను భయపడను నలు నాకేమీ చేయగలరు ఇంత మంచి వాక్యం ఉంది ఈ రోజు మనము కేవలం విశ్వాసంతో జీవించాల పుడిగా ఇవ్వగానే పడిపోతే మనమైపోతాం పడిపోతాం అందువచ్చే మన జీవితంలో ముఖ్యంగా ప్రార్థన వాక్యం వర్షిపు సేవ ఇవన్నీ మన జీవితంలో ఉండాలన్నమాట ఎప్పుడైతే మన నూనె మన నూనె తగ్గిపోతుందో దీపం కూడా వెలుతురు అనేది తగ్గిపోతూ ఉంటది ఎప్పుడైతే వెలుతురు తగ్గిపోతూ ఉంటదో మన ఇల్లు అంతా చీకటైపోతుంది ఎప్పుడైతే మన ఇల్లు చీకటైపోతుందో మనం ఆ చీకట్లో ఏం చేయలేము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ ప్రాబ్లము అనారోగ్యం ప్రాబ్లం దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలని అంటారు మనం దీపం ఉన్నప్పుడు మన హృదయంలో ప్రాణం ఉన్నప్పుడే మనం పది మందికి దేవుని ఒక స్వార్థ ముఖ్యంగా మన కుటుంబాన్ని మన భార్య దేవుని సన్నిధి తీసుకెళ్ళాలా అప్పుడు వాళ్ళు అరే వీడు నిజమైన దేవుని బిడ్డరా అని చెప్తాడు అప్పుడు అక్కడి నుండి మనం ఏం చేయాలా మన చుట్టుపక్కలతో చెప్తున్న మన చుట్టుపక్కల నుండి ఒక ఊరు ఊరు నుండి లోకము చిలుకు చిలుకు వాడు చదువైనట్టు మనం ఒక్కొక్కరు ఒకరు చెప్పుకుంటే ఫస్ట్ మన ఇంట్లో మనం గ్రిప్పు తెచ్చుకోవాలి ముఖ్యంగా మన పిల్లలతోని మన భార్యతోని మన సహోదరులతోని మన చుట్టుపక్కలతోని మనం ఒక గ్రిప్పు తెచ్చుకున్న తర్వాత అప్పుడు మన మీద మనకు నమ్మకం వస్తుంది అరే దేవుణుడు ఇక్కడ వాడుకున్నాడు ఇప్పుడు నేను సేవ చేస్తా ఇతరులకు నేను చెప్తా అనే ఒక విశ్వాసము ఒక నమ్మకం వస్తుంది ఇవన్నీ వాక్యాలు దేవుడు మనకి ఎందుకు అంటే మనము ఇవన్నిటిని అనుభవించాలని ఇవన్నిటి మనం స్వీకరించాలని స్వీకడుతున్న లోకాన్ని వెలుగు చేసింది దేవుడు ఎందుకు ఈ లోకంలో మనం జీవించాలని రకరకాల చెట్లని కానీ ఏమో చేసి ఎందుకు అవన్నీ మనం తిని బతకాలని జీవించడము తిని బతకడం కాదు ఆయన గురించి మనం జీవించాల ఆయన ముఖ్యంగా మనం సరైనది అయిపోవాలి అప్పుడు మనం ఏం చేస్తాము తర్లోక రాజ్యంలో ఎల్లప్పుడు ఆయన స్థుతించుకుంటూ జీవిస్తాము ఈ చిన్న వాక్యము ఈ అవకాశం ఇచ్చిన నతన బృందరికి థ్యాంక్స్ బ్రదర్ ఈ వాక్యం దేవుడు దీవించిన కాకల్ బ్రదర్ దేవుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన కాక మరి దేవుని నామంలో అందరికి వంద రిక్వెస్ట్ అన్నా మీరు వాక్యం కొరకు ప్రార్థిస్తారా పప్పు బ్రదర్ అన్న వాక్యం ప్రార్థించండి అంటే క్లోజ్ చేసేమంటారా ఎట్లా లేదు లేదు మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి ప్రార్థిస్తుంది కళ్ళు మూసుకుందాం కదా నీ ఆ చెప్పిన వాక్యం వేసుకోబా ప్రతి ఒక్క హృదయంలో విశ్వాసం అనే చీవులు నాటపడా ప్రభా అది ఫలించాలా అభివృద్ధి చెందాలా ముఖ్యంగా ఇస్తు ప్రభ నీ సన్నిధికి వెళ్తున్నా వేసు ఈ వాక్యాన్ని మేము ప్రకటించాలా ముఖ్యంగా భయాన్ని తీసివేయండి మాలో ముఖ్యంగా నిన్ను జీవించే శక్తి మాకు దయచేయండి నువ్వు మా వెనుక ఉన్నావని మేము జీవించాలా నువ్వు మా వెనుక ఉన్నావని నమ్మాలా వేసుకోవా నువ్వు మా వెనుక ఉన్నావై ధైర్యంగా జీవించాలా అనేకులు వేసు ప్రభా ఈ వాక్యం ఏదైనా బాధపడుతున్నేస్తుభ వాళ్ళకు కూడా ఈ దేవుని ఒక వాక్యం దేవుని ఒక బైబుల్ నిజమైన దేవుడు ఏసు ప్రభు ఒక బైబుల్ ద్వారా అతను మాట్లాడొచ్చు అని తెలుసుకోవాలా అలాంటి వాళ్ళ దగ్గరికి ఒక వాక్యం పోవాలా మరి ముఖ్యంగా ఏసు ప్రభా ఈ వాక్యం వేసు ప్రభావ విన్నవాడి జీవితంలో విశ్వాసాన్ని మీరు భద్రపరచండి విశ్వాసాన్ని వేసు ప్రభావ మీరు బయలుపరచండి దాన్ని నిండి ఫలించండి వేసు ప్రభా నువ్వు గొప్ప కార్యాన్ని జరిగించామని ఏసు క్రిస్తున్నాం తర్రీ మెయిన్ థ్యాంక్ యూ అన్న ప్రైజ్ రాడ్జాత ప్రైజ్ రాడ్ రవి బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్ ప్రెసిడెంట్ రిక్వెస్ట్లు ఉన్నాయి బ్రదర్ హర్చిత సహోదరి హర్షి హర్చిత బ్రెయిన్ క్లాట్ తో బాధపడుతుంది ఆమె గురించి ప్రార్థించండి బ్రెయిన్ క్లాట్ సుందర్రావు బ్రదర్ ఎలి గురించి హర్చిత అమ్మాయి పేరు సరే సరే బ్రదర్ ప్రార్థన చేస్తాం హర్చితు తండ్రి కృపా మైడ జీవం గల దేవ ఇసు ప్రభానికి ఎంతో వందాలైనా గొప్ప దేవ వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభా నైనా మేము బుద్ధిగల కన్నెకుల్లాగా ఉండాలా మా డ్యూటీలు మేము చక్కపరుచుకోవాలా ప్రవా అనేక డ్యూటీలు మే వెలిగించే వారి లాగా ఉండాలా ప్రవ్వా ఆ రీతిగా ప్రవ్వ మీకు నూతనమైన పరిశుద్ధ ఆత్మాభిషేకం పరలోకపఖ్యానం అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మేము సాక్షి జీవించాలా మేము ఉంటుంది ప్రభావ శ్రమల కాలం చీకటి కాలము ప్రవ్వా అర్ధరాత్రి ఫ్రెండ్లి కుమారుడు ప్రభా చేస్తే కేక వినబడింది ప్రవ్వ నైనా మేము కేకలు వేసుకుంటూ శ్రమల కాలంలో మీ శోత ప్రకటించాలా అనేకుల జీవితాలు వెలిగించాలా మీ సైనిధి మేము నడిపించాలా ప్రభా అలాంటి పరిచయం మమ్మల్ని అందరూ నడిపించండి వాక్యం ద్వారా మాట్లాడం నీకు ఎంతో వందాలు ప్రభావ మితమైన వాక్యం ఫలింపజేసి ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థం ఆ రీతిగా ప్రవ హర్షితాన్ని పాప గురించి సిక్స్ గురించి మేము ప్రార్థిష్టం మీ కృపల పెట్టి మీ జ్ఞాపకం చేసుకోండి మీ కనికరి చూపించి మనం ప్రార్థం బ్రెయిన్ క్లాట్స్ ఏసు క్రీస్తు నావల కరిగిపోను కాక హాలియా ఆ బ్రెయిన్ క్లాస్ ఉన్న ప్రతి చీకటి తురాత్మను గద్దిస్తున్నాం ఏసు క్రీస్తు ప్రతి బ్లడ్ సర్కుల్ సంపూర్ణంగా నార్మల్ అవును కాక సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామున ప్రభావ స్వస్థపచ్చ కుటుంబంతో రక్షణ బంధాల ప్రభ మీ కృపల గ్యాప్ చేసుకోండి వారి పాపం క్షమించండి మీ కనికేర్యం చూపించి రక్షణ కార్యం జరిగించండి ఆయన హాస్పిటల్ ఉంటుంది ప్రభావ మీరు స్వస్థపచ్చి మీకు సాహసం పెట్టుకోండిగా ప్రభావం ప్రాదిష్టం కన్నులు మీరు తాకండి స్వస్థపరచండి మంచి చూపు అనుగ్రహించండి హీలింగ్ దయచేయండి స్వస్థ పచ్చి మీ మహిమాధమైన నిలబెట్టుకోమని ప్రాదిష్టం కుటుంబంతో రక్షణ మార్గం దయచేయండి ఆ రీతిగా ప్రవాహ సుందరం వేరే తాకండి ప్రవాహ లివర్ మీరు తాకండి మీరు రక్త ప్రోక్ష అనుగ్రహించండి ఇక్కడ లివర్ ఉన్న ప్రతి ఏసు క్రీస్త నామంలో మీరు స్వస్థ పచ్చి లివర్ సంపూర్ణంగా నార్మల్ ఇచ్చని స్వస్థ పచ్చి ప్రతి పాపములు క్షమించినైనా మరొక అవకాశం గురించి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకుని కుటుంబంలో శాంతి సంబంధం అయితే మీ మహిమర్థమై నిలబెట్టుకోమని ఏసుక్రీస్త పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్దర్ ప్రైజ్ నాట్ నేను రేణుకా సిస్టర్ గురించి యాదగిరి బ్రదర్ గురించి ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధ నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన తండ్రి మాతో వాక్యం మాట్లాడి మా హృదయాలను మేము సరిచేసుకుంటూ ఇచ్చిన బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభు ఈ లోకం నటన గతిస్తుందని మేము గ్రహించాలా ప్రభు నా తండ్రి మా హృదయ నేత్రాలు మరి తెరవండి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నాయన నిన్ను గ్రహించి ప్రభు మామూలను ఒకరిని ఒకరు యోగ్యులుగా ప్రభు తండ్రి నీ సాక్షులు బిడ్డలుగా మేము ఉండటకు మేము నాయన మీ మేము ఎక్కడ వెళ్ళిన ప్రభా ని స్వార్థ అవును తండ్రి మా దివిటీలు ప్రభు ఎప్పుడు వెలుగుచుండనట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం మీ ఆత్మధారం అవన్నీ నడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే నా తండ్రి ప్రార్థన రిక్వెస్ట్ మరి తండ్రి నేను సిస్టర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన మీ కృప మీ సన్నిధి ఆ గృహంలో దిగును కానీ ప్రార్థిస్తుంటున్నాం నాయన తాకండి స్వస్థపరచండి సిస్టర్ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి యాదగిరి బ్రదర్ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా మరి అతని పరిస్థితి ఎలాగ ఉందో మాకు తెలియదు కానీ ప్రార్థిస్తుంటున్నాం ఆయన నువ్వు ఒకటి మీద అమ్మదగినవు దేవుడు ప్రభావ మరి అతని ముట్టండి తాకండి స్వస్థపరచండి వాళ్ళ కుటుంబాన్ని అందరినీ మీ రక్షణ రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ఆయన మన కూడి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని అయా మరి యొక్క రాకడ సమయంలో ప్రభావ మరి మీ సాక్షులుగా ఉండటకు ఆయన దివిటీలుగా వెలుగుటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం వాక్యం చెప్పిన బ్రదర్ను పాట పాడిన సిస్టర్ను ప్రార్థించిన బ్రదర్ ను ప్రభావం మరి వాళ్ళ కుటుంబాలను అందరినీ దీవించి ఆశీర్వదించండి మీ సాక్షులుగా ఇలబెట్టుకోమని రాత్రికాల సమయంలో మంచి నిద్రను దయచేయండి మీ కృప మీ సన్నిధి మీ కాపుదల మీ ఆత్మ నడిపింపు ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని మీకు మహిమ మీకు ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ ప్రైజ్ రాడ్ మనోజ్ బ్రదర్ ప్రైజ్ రాడ్ బ్రదర్ బ్రదర్ మీది మ్యూట్ పడుతుంది మనోజ్ బ్రదర్ మ్యూట్ తీసేసి చెప్పండి ఇప్పుడు ఓకే మళ్ళీ మ్యూట్ పడింది ఇప్పుడు చెప్పండి చెప్పండి అన్న మీరు ప్రార్థించి ఆశీర్వాదం ఇవ్వండి ప్రార్థించి మీరు ఆశీర్వాదం ఇవ్వండి టైం ఉంది కాబట్టి శోతుంది విశ్వ్రభ నా దేవ పతి బోధ సర్వస్వతంలో రావాలా నా దీవానికి శుతం శాంతి ఉండాలా సేవ జరగాల ఎవరు ఎవరు ఆటగా పడుతుంటారు నా దివా మన ఎంతోమంది మంత్రాలకు మీరు మార్చుకున్న ఫిలిప్ మన సేవలో ఎంతో మందికి మార్చుకున్న వాళ్ళకి మార్చండి వాళ్ళని క్షమించండి నా దివానికి చూద్దాం నీ సేవ ఇస్తారని కదా ఈ భారతదేశం రక్షణ కలగల సుప్రభ నా దివా ఇంతవర వాక్యం మారుతున్నారు ఆ వాక్యం మా ఉదంన చేయండి నా దివానికి చూద్దాం కేస్రం తాకండి వారి తోడిని కని చేయండి ప్రతి శోధన తెయ్యాలి కొట్టేసి అందరూ ఆత్మతో బలంతో నిప్పి సేవ చేయాల నా దివాళ్ళ పనిలో దివ మనతో మా కుటుంబంలో మీతో ఉండని నా దేవా అక్కడ బోసింది అందరూ అపస్లో బోధ రావాలా నా దేవాన్ని గ్రహించాలా వాళ్ళ ఆత్మ తెరవండి గొప్ప జనం శ్రమించి సరస్వత్వం బయలుపరచమని నడిపించమని మన ప్రభ నేశ ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడు కాక అమీన్ అమీన్